అదిత్యన్న గీత ప్రతిహారయోర్దేవతే ప్రస్తావదేవత ప్రాణస్ అనంతరం నిర్దిశ్యేతే మీరు ఆ ఖండ చదవకుండా ఇది చదవడం వర్కౌట్ కాదు అక్కడ మీరు మొత్తం అంతా చూసుకుంటే ప్రస్తావానికి దేవత ఎవరు ప్రాణ ప్రతిహారానికి దేవత ఎవరు ఆదిత్య అలా తర్వాత ఉద్గీతానికి దేవత ఎవరు ఆదిత్య ప్రతిహారానికి ఎవరు అన్నం అని మూడు చెప్పారు ప్రాణ ఆదిత్య అన్నం ఈ వరస చూసుకుంటే ఆదిత్యుడు ఒక విశిష్ట దేవత అన్నము కూడా పృథివీ దేవత ఆవిర్భవించినది ఒకటి ఈ ప్రాణము కూడా అటువంటి ఒక విశిష్టమైన క్రియాశక్తి అవ్వాలి తప్ప హఠాత్తుగా పరబ్రహ్మని ఆ లిస్టులో ఎలా పెడతారు మీరు అని అది కూడా ఒక హేతువుగా చూపిస్తున్నారు అది వివరిస్తారు ఆయన నచతయోర్ బ్రహ్మత్వమస్తి ఇప్పుడు మూడు మూడు దేవతలను చెప్పారు దీంట్లో మొదటి దేవత ప్రాణ రెండవ దేవత ఆదిత్య మూడవదే అన్నదేవత లేదంటే ఈ ఆదిత్య అంటే బ్రహ్మ అబ్బే కాదండి ఆదిత్య దేవత అన్న అన్నం అంటే అది బ్రహ్మ కాదు మరి మూడు చెప్పినప్పుడు దాంట్లో రెండోది బ్రహ్మకాదు మూడోది బ్రహ్మకాదు మొదటిది సడన్గా బ్రహ్మలో అవుతుంది మొదటిది కూడా అబ్రహ్మ ఆ బ్రహ్మ యొక్క అంగము అబ్రహ్మగానే ఉండాలి అప్పుడు అది క్లీన్గా ఉంటుంది మొదటిది పరంబ్రహ్మ రెండోది మాత్రం ఆదిత్యుడు మూడోది అన్నము అలాగే ఫిట్ కాదు కదా తత్సామాన్యాచ ప్రాణశ్యాపిన బ్రహ్మత్వం కాబట్టి ఇక్కడ ప్రాణశబ్దానికి బ్రహ్మనార్థం చెప్పద్దు ఆదిత్య అన్న సామాన్యము ఎందుకంటే సాము అది దాంట్లో ఉద్గీత భక్తి అవయవం దానికి దేవత ఆదిత్యుడు ప్రతిహారము ఇంకో అవయవం దానికి దేవత ఏమో అన్నము తర్వాత ప్రస్తావము అనేది ఇంకో అవయవము దానికి దేవత ప్రాణము ఇప్పుడు ఈ దేవతలు మిగిలిన దేవతలు పరిచ్ఛిన్న దేవతలుగా చెప్పి ఈ ప్రాణం అనేది ఒక్కటి పరబ్రహ్మ అని అపరిచ్ఛిన్న పరబ్రహ్మని చెప్పడము అది ఆ వరసకి యుక్తియుక్తంగా లేదు ఆ వరసను బట్టి కూడా సో ఇక్కడ ప్రాణశబ్దానికి ముఖ్య ప్రాణము లేకపోతే వాయువికారము వాయుదేవత ఆదిత్య దేవత వేరు వాయుదేవత వేరు అలాగ మీకు పరిచ్ఛిన్న దేవతగానే మనం చెప్పుకుంటే బాగుంటుంది ఇతి ప్రాప్ ప్రాప్తే సూత్రకార ఆహా అంతవరకు పూర్వపక్షం ఈ విధంగా ప్రాప్తించగా ఇప్పుడు దీనిపై సూత్రకారుడు అంటే బాదరాయణ మహర్షి ఇలా అంటున్నాడు ఏమంటున్నాడు అత ఏవ ప్రాణ ఇది ఆయన ఏమంటున్నాడంటే ఇదే కారణించే ప్రాణ బ్రహ్మ బ్రహ్మ అనే వాడి పై నుంచి వస్తుంది బ్రహ్మయే అని చెప్తున్నాడు నువ్వు చాలా పూర్వపక్షం చేసి ఇలా చెప్తావని మాకు తెలుసు తెలుసుకో ప్రాణమంటే బ్రహ్మ ఏ తల్లింగా పూర్వసూత్రే నిర్దిష్టం అత ఏ తల్లింగా ప్రాణశబ్దమీ పరం బ్రహ్మ భవితుమర్హతి సో అత అంటే ఇందూవలననే అంటే తల్లింగాత్ పూర్వసూత్రంలో చెప్పిన తల్లింగాకొస్తుంది అతయేవా అనే సర్వనామ చేత ఆ పరబ్రహ్మ యొక్క లింగము వాక్యశేషమునందు ఉండుతా వలననే ఇక్కడ ప్రాణశబ్దానికి అర్థము పరబ్రహ్మయే అగుము అని సూత్రకారులు సిద్ధాంతం చేస్తున్నారు ఇంకా వివరిస్తారు ముందు ఆ సిద్ధాంతాన్ని ఎస్టాబ్లిష్ చేసి అప్పుడు పూర్వపక్షి చెప్పిన వివిధ హేతువులన్నిటినీ తీసుకుని వాటిని సెట్రైట్ చేస్తారు प्राणसा ब्रह्मलिंगसंबंधश्रूयते सर्वाणी हवा इमानि इन भूताशी प्राणमभ्युज्जिहतेशेष चुस्के सकल प्राणुलू आ प्राणवनु ప్రవేశించుతున్నవి ప్రాణము నుంచి బయటకు వచ్చుతున్నవి అని చెప్పారే అది బ్రహ్మలింగం అది బ్రహ్మ ఇది ప్రవేశించడం బయటికి రావడం బ్రహ్మ హవాంతరాలు అంగీకరించరు బ్రహ్మే సో ఆ బ్రహ్మలి ఇప్పుడు ఘటాకాశం ఉంది ఘటాకాశము ఘటం పగిలిపోతే ఘటాకాశం దేంట్లో కలిసిపోతుంది మహాకాశంలో కలిసిపోతుంది అలా చెప్పాలి కానీ ఘటాకాశం మఠాకాశంలో కలిసింది అని చెప్పరు ఈ అవాంతర కారణాలని స్వీకరించారు బ్రహ్మలింగం అది పురుషత్తుల్లో అలాగే చెప్తారు కాబట్టి ఇక్కడ ప్రాణ అని పెట్టి బ్రహ్మలింగాన్ని చెప్పారు కనుక ఆ ప్రాణపదానికి అర్థము బ్రహ్మయే ప్రాణనిమిత్తవాం భూతానా ఉత్పత్తి ప్రళయ ఉచ్యమానవు ప్రాణశ బ్రహ్మతాంగమయత ఎవ్వని చే జనించు జగమవ్వని లోపల నుండు లేనమై అని కనుక అంటే అది పరబ్రహ్మే ఇక్కడ ప్రాణము ఏ ప్రాణము నుండి సకల ప్రాణులు పుట్టి మళ్ళీ ఏ ప్రాణముందు సకల ప్రాణులు విలీనమగుతున్నవో అని అన్నారు కనుక అది బ్రహ్మలింగం కనుక ఆ ప్రాణశబ్దానికి అర్థము బ్రహ్మయే అయితే మరి పూర్వపక్ష ఏవేవో మాటలు కొన్ని చెప్పాడు కదా అది కూడా విన్నప్పుడు అది సందర్భంగానే అనిపించే మరి వాటి మాట ఏమిటి నను ఉక్తం ముఖ్యప్రాణ పరిగ్రహేపీ సంవేశనోద్గమన దర్శనం అవిరుద్ధం స్వాప ప్రబోధయోర్ అయితే మేము చెప్పాం కదండి మనిషి నిద్రపోయినప్పుడు ఇంద్రియములన్నీ ప్రాణంలో కలి ప్రాణశక్తిలో కలుస్తాయని విలీనమవుతాయని మళ్ళీ నిద్ర లేచినప్పుడు ప్రాణశక్తి నుండే బయటకు వస్తాయని చెప్పాను కదా ఏమిటి బ్రహ్మలింగం బ్రహ్మలింగం అని హడా చేస్తావు అది ప్రాణశక్తికి కూడా లింగం కదా ప్రాణశక్తికి కూడా నువ్వు అన్నది వర్తిస్తోంది ఎవరిని లేనమై అంటే ప్రాణశక్తి కూడా వర్తిస్తోంది అది మేము కొటేషన్ ఇచ్చాము మంత్రం చెప్పాం వ్యాఖ్యానం చేసి చెప్పేం కదా మరి దాన్ని దాని మాట ఏమంటావు అంటే అత్రోచ్యతే దాని సమాధానం చెప్తున్నారు స్వాపప్రబోధ ఇంద్రియాణమే కేవలా ప్రాణాశ్రయం సంవేశనోద్గమనం దృశ్యతే నవాం భూతానాం చూడు విలీనమగుట మళ్ళీ ఉద్భవించుట అనేది ఉంది ప్రాణశక్తి కూడా ఉంది కానీ ఇంద్రియాలకి మటికే ఇంద్రియములు అక్కడ వాక్యంలో యదావై పురుషస్వపితి ప్రాణం తర్హి వాగప్యేతి ప్రాణం చక్షు ప్రాణం శ్రోత్రం ప్రాణం మన అని ఇంద్రియములు వెళ్ళి ప్రాణశక్తిలో కలుస్తాయని చెప్పారు ఇక్కడ వాక్ చేసే శావం చెప్తుంది ఇంద్రియాలు అంటుందా ఇంద్రియాలు సర్వేషాం భూతానం సకల ప్రాణులు దేనియందు విలీనమవుతున్నాయో అన్నప్పుడు సకల ఇంద్రియములు అంటే నువ్వన్న ప్రాణమే ప్రాణశక్తియే సకల ఇంద్రియములు అంటలేదు సకల ప్రాణులు అంటుంటే సకల ఇంద్రియములు వాక్యం కోర్ట్ చేసి ఏదేదో మాట్లాడతావు నువ్వు అది అంటే సకల ప్రాణులు విలీనమవటానికి సకల ఇంద్రియములు విలీనమవటానికి తేడా ఉందంటారా ఉంది ఇది వేరు అది వేరు ఎలాగంటే ఇహతో సేంద్రియాణం సశరీరాణ జీవావిష్టాం భూతానా సర్వాణి హా ఇమాని భూతానీతి ఇక్కడ చెప్తున్నది ఏమిటంటే ఇంద్రియాలన్నీ ప్రాణంలో విలీనమవుతాయని చెప్పట్లేదు ఇక్కడ ఏమని చెప్తున్నారు ఇంద్రియాలు మనస్సు ప్రాణము ప్రా జీవులు సకల జీవులు జీవశక్తితోటి నిండిన అంటే ఆ ప్రాణశక్తిని కూడా ఇంక్లూడ్ చేసేసుకున్నాయి ఇవన్నీ దేంట్లో విలీనమవుతున్నాయో దేని నుంచి వస్తున్నాయో అని చెప్తూ ఉంటే మళ్ళీ ప్రాణశక్తి అంటావేమిటి ఆ ప్రాణశక్తితో సహా దేంట్లో విలీనమవుతున్నాయో ప్రాణి అన్నప్పుడు ఇంద్రియములు మాత్రమే స్వీకరిస్తారా ప్రాణశక్తిని కూడా తీసుకుంటారా ప్రాణశక్తిని కూడా తీసుకుంటారు ఆ ప్రాణశక్తితో సహా ఇంద్రియములు దేహములు మనస్సు ప్రాణశక్తి ఇవన్నీ జీవభావంతో సహా దేనియందు విలీనమవుతున్నాయో అని మేం చెప్తుంటే నువ్వేదో పిసర్వంత కొటేషన్ కొట్టుకొచ్చి ఇంద్రియం ప్రాణశక్తిలో విలీనమైంది కాబట్టి ఇక్కడ ప్రాణశబ్దవాచ్యము బ్రహ్మ కాదు అని చెప్పడము సరికాదు కాబట్టి విలీనమగుట అన్నది ప్రాణశక్తికి అన్వయిస్తుంది కానీ అది చాలా లిమిటెడ్ సెన్స్లో అన్వయిస్తుంది ఇక్కడ మేము చెప్తున్నది సర్వము దేనియందు విలీనమగుణం సకల చరాచర జగత్తు దేనియందు విలీనమగుణం అన్నప్పుడు ఆ ప్రాణశక్తి తీసుకోవటానికి వీరలేదు ప్రాణశబ్ద ప్రయోగం చేసినా కూడా దానికి బ్రహ్మనే అర్థాన్ని మనం స్వీకరించాలి యదపి భూత్రుతి మహాభూతమిషయా పరిగృహ్యతే తదా బ్రహ్మలింగత్వమవిరుద్ధం ఇప్పుడు భూతాని అని ఉన్నప్పుడు రెండు రకాల అర్థం చెప్పచ్చు ప్రాణులు అని అర్థం చెప్పచ్చు చెప్పాం చెప్పి సకల ప్రాణులు విలీనమవుతున్నాయి అంటే అది ఏమిటవుతుంది ప్రాణశక్తి అవ్వదు పరబ్రహ్మ అవుతుందని చెప్పారు ఇప్పుడు భూతాన్ని అన్నదానికి ఇంకో అర్థం ఉంది పంచమహాభూతములు అర్థం ఉంది పంచ అర్థం తీసుకో అర్థం తీసుకుంటే పంచమహాభూతములు పరబ్రహ్మలో విలీనమవుతాయా ప్రాణశక్తిలో విలీనమవుతాయా పరబ్రహ్మలో విలీనమవుతాయి ప్రాణశక్తిలో విలీనం కావు ప్రాణశక్తిలో కేవలము ఇంద్రియాలు విలీనమవుతాయి అంటే ఇంకేమీ విలీనం కావు కాబట్టి పంచమహాభూతములు అర్థం చెప్పినా స్థావర జంగమాత్మకము ప్రాణులు అని అర్థం చెప్పిన విలీనమయ్యేది పరబ్రహ్మయ్యే గాని ప్రాణశక్తి కాదు కాబట్టి ప్రాణ అంటే అర్థం చెప్పాలి ఇప్పుడు పరబ్రహ్మ చెప్పాలి ఇక్కడ మీమాంస ఏంటంటే సకల ప్రాణులు విలీనమగుతున్నవి అన్నప్పుడు అది సింపుల్ ప్రాణమా లేకపోతే ప్రాణస్య ప్రాణమా అని వీలే అంతే కదా పరబ్రహ్మ అంటే ప్రాణస్య ప్రాణ కాబట్టి పూర్వపక్షం ఏమిటి ప్రాణము సిద్ధాంతం ఏమిటి ప్రాణం కాదు ప్రాణస్య ప్రాణు సహాపి విషయ ఇంద్రియాణం స్వాప ప్రానే ప్రాణే అభ్యయం ప్రాణాచ ప్రభవం శృణుమ పూర్వపక్షం ఏమండి నిద్రపోయినప్పుడు నిద్ర లేచినప్పుడు ప్రాణశక్తిలో విలీనమయ్యేది కేవలము ఇంద్రియములు మాత్రమే అని మీరు అన్నారు సకల ప్రాణులు అని కాదు ఇంద్రియాలు మాత్రం విలీనమవుతున్నాయి ఆ కొటేషన్ అలా ఉంది కదా బాగానే ఉంది కానీ ఇంద్రియములు మాత్రమే కాదు విషయములు కూడా విలీనమవుతుంది ఇక విషయములు అంటే పేపర్లో చదివే విషయాలు అలా అనుకోకండి శబ్దస్పర్శ రూపరస గ్రంథములు అని అర్థం విషయములు అంటే చెవి విలీనమవుతుంది శబ్దము విలీనము కన్ను విలీనమవుతుంది రూపము విలీనమవుతుంది కాబట్టి ఇంద్రియములు విషయములు కూడా ఆ ప్రాణశక్తిలోనే విలీనమవుతున్నాయి ఇప్పుడు మీరు నిద్రపోతున్నారు నిద్రపోతున్నావా అని అడిగితే అవును మాట్లాడించడం అంటారు కొంతసేపటి గురు పెట్టడం ప్రారంభిస్తారు అప్పుడు ఆ చెవి ఏమైంది ఆ చెవితో వెళ్ళిన శబ్దము ఆ శబ్ద శబ్దం ఏమైంది అన్నీ విలీనమవుతాయి లోపలే అధ్యాత్మంలో విలీనమవుతాయి శబ్దం కూడా అధ్యాత్మంలో బయటే ఉండదండి బాబు శబ్దం కూడా కర్ణభేరి మీద పడ్డాకనే శబ్దం అంతవరకు శబ్దమేం ఉండదు నేను చాలాసార్లు చెప్పాను మీకు ఈ మాట సో మీరు వేదాంతం చదువుకున్నవాళ్ళు మామూలు రోడ్డు మీద పోయి వాడు ఆలోచించకూడదు లోతైన స్థూలంగా ఆలోచించకూడదు సూక్ష్మంగా ఆలోచించాలి శబ్దం భేరీ శబ్దం బయట ఉంటుందా లోపల ఉంటుందా అంటే బయట ఉంటుంది అనకూడదు భేరీ బయట ఉంది కాబట్టి భేరీ శబ్దం లా అలకూడదు భేరీ శబ్దం బయట ఉండదు ఆ భేరీ వైబ్రేషన్ బయట ఉంటుంది ఆ వైబ్రేషన్ అని చెవిదాకా మోసుకొచ్చే వాయువు కూడా బయట ఉంటుంది కర్ణభేరి మీద ఆ వైబ్రేషన్ వస్తుంది ఇంకా అక్కడి నుంచి లోపలే ఇంకా కర్ణభేరి అంటే ఇంకా బయటే ఉంది అధ్యాత్మంలోకి వచ్చేసాం అధ్యాత్మంలోకి పడిపోతుంది కర్ణభేరికి అవతల వైబ్రేషన్ ఉంటుంది శబ్దం ఉండదు కర్ణభేరికి లోపల ఆ వైబ్రేషనే శబ్దంగా మన చేత గ్రహింపబడుతూ ఉంది కాబట్టి మీరు దర్శించేది మీకు మీకు మీరు మీరు అనుభవానికి వచ్చేది కర్ణభేరి లోపలి శబ్దమా కర్ణభేరికి ఆవల ఉండే వైబ్రేషనా శబ్దం అంచేతనే యు నెవర్ హియర్ ది వరల్డ్ యున్లీ హియర్ యువర్ ఓన్ సెన్సేషన్ ఇప్పుడు శబ్ద ప్రపంచం బయట ఉందా లోపలుందా లోపలే ఉంది ఎనీవే ఇక్కడ పూర్వపక్షం ఏంటంటే ఇంద్రియాలు ఒక్కటే కాదయా విషయములు కూడా విలీనమవుతున్నది ప్రాణమే కాబట్టి ఆ ప్రాణాన్ని నువ్వు తీసిపారేయకు ప్రాణశక్తిని దాంట్లో గొప్ప మహిమ ఉన్నది కాబట్టి ప్రాణశక్తియే సర్వాణి భూతాన్ని అన్నప్పుడు ప్రాణశక్తిని తీసుకోవచ్చు మనం ఎందుకంటే ప్రాణశక్తి కొంత విస్తారం ఉన్నది కేవలం ఇంద్రియములే కాకుండా విషయములు కూడా దాంట్లోనే విలీనమవుతున్నాయి కనుక అని ఓ పూర్వపక్షం దానికి కొటేషన్ యదా సుప్త స్వప్నన్న కంచ పశ్యతి అాణా తదైనం వాక్వైర్నామభిస్ సహ అప్యే అని కొటేషన్ ఏమిటంటే వీళ్ళు నిద్రపోతున్నాడు యదా స్వప్త స్వప్నం నంచన పశ్యతి ఏ స్వప్నాన్ని చూడటం అంటే స్వప్నం కూడా అంతమైపోయింది ఏమండి అయితే స్వప్నంలో శబ్దాలు ఉన్నాయి స్పర్శలు ఉన్నాయి రసము గంధము అన్నీ ఉన్నాయి స్వప్నంలో ఇవన్నీ ఏమైనట్టు అని ఓ శంక అంటే ఇవన్నీ కూడా ప్రాణేవ ఏకత భవతి ఈ స్వప్న కూడా ప్రాణమునందే ఏకమైపోయినది విలీనమైపోయినది అని చెప్పారు ఇంకా ఏమని చెప్పారంటే మరి వాక్కు వాక్కు స్వప్నంలో మీరు మాట్లాడతారు వాగింద్రియం ఉంటుంది వాగింద్రియం ఉంటుంది స్వప్నంలో ఉంటుంది కదా ఆ మాటలు అనేక మాటలు స్వప్నంలో ఉపన్యాసం చెప్పారు స్వప్నం అయిపోయింది ఇప్పుడు ఆ వాగింద్రియము ఆ ఉపన్యాసంలో అనేక నామాలను ఉచ్చరిస్తారు వాగింద్రియంతో ఉచ్చరించి దాని పేరే ఆ నామములు ఇవన్నీ ఏమయ్యాయి ఆ ప్రాణము నుందే ఏకథా భవతి విలీనమైపోయినాయి అని చెప్పారు కాబట్టి అలాగే ఎక్కడ చెప్పారు కౌశీతకి ఉపనిషత్తులో చెప్పారు అదిగో అక్కడ స్వప్న ప్రపంచమంతా విలీనమైపోయినది ప్రాణము అని చెప్పారు కాబట్టి ప్రాణశక్తికి ఆ విధంగా విలీనమయ్యేదానికి అధిష్టానంగా మనం స్వీకరించవచ్చును అని కోరుకుంటున్నాం దాని మీద సిద్ధాంతం తాపి తల్లింగాత్ ప్రాణశబ్దం బ్రహ్మవ బంగారు చంద్రవమ్మ నువ్వు చెప్పిన ఆ వాక్యం మంచి వాక్యం అది కూడా బ్రహ్మయే ఆ ప్రాణశబ్ద వాచ్యం కూడా బ్రహ్మయే ఆత్మచైతన్యంలో విలీనం అవుతుందండి స్వప్న ప్రపంచం ఎక్కడి నుంచి పుడుతుంది ప్రాణశక్తి నుంచి పుట్టదు ఆత్మచైతన్యం నుంచి పుడుతుంది ఆ స్వప్న ప్రపంచము ఇంద్రియములతో నామరూపములతో సహా దేంట్లో విలీనమవుతుంది ఆత్మ చైతన్యంలో విలీనమవుతుంది ఆ చైతన్యం బ్రహ్మ కాబట్టి ఇక్కడ ఎలా అయితే ప్రాణశబ్దానికి బ్రహ్మనార్థమో నువ్వు కోట్ చేసినటువంటి కౌశీతకీ వాక్యంలో ఉన్న ప్రాణం కూడా బ్రహ్మయే కాబట్టి అది నీ పక్షాన్ని సమర్థించదుపున అన్నాదిత్య సన్నిధానాత్ ప్రాణస్య అబ్రహ్మత్వమితి తదయుక్తం కాబట్టి ఫాలో అవుతున్నారా ఇదంతా ఏదో గోలకం ఉందా అధికరణ న్యాయం అంటే పక్ష ప్రతిపక్షాలు ఉంటాయి ఏదో కోర్టులో డిసైడ్ చేసినట్టుగా ఎందుకంటే ఇదంతా మనకే అంటే ఆధ్యాత్మ దృష్టిని బలం చేయటం శ్రవణం చేసి మనిషి అంతర్ముఖులు కావాలి ఈ విచారమంతా ప్రాణశబ్ద విచారం అయ్యేప్పటికీ వీడు ఊరికే ఇటు అటు చూడడం మానేసి తనలో తాను దర్శించడం ఆరంభం చేస్తాడు చాలా ఉపయోగకరమైనటువంటి విచారం ఆ రకంగా అర్థం చేసుకుంటే ఉపయోగకరం ఏం పురాణ శ్రవణం కాదు అంతర్ముఖంగా తయారవటానికి చక్కటి వ్యవస్థ మంచిది సో ఇంకో మాట అన్నాం అన్నము ఆదిత్యుడు ప్రతిహారానికి అన్నం ఉద్గీతానికి ఆదిత్యుడు ప్రస్తావానికి ప్రాణం అన్నము ఆదిత్యుల యొక్క ప్రవాహంలో పడింది ప్రాణము ఆ వరసలో ఉంది కాబట్టి అవేమో పరిచ్ఛిన్నములు ఇది ఒక్కటే పరబ్రహ్మ అపరిచ్ఛిన్నము అది ఎలా కుదురుతుంది అనో ఆర్గ్యుమెంట్ ఉంది ఆర్గ్యుమెంట్ను పైకి తీసేటప్పుడు తీసి అది ఆ ఆర్గ్యుమెంట్ నిలబడదు వాక్యశేషములైన ప్రాణశబ్దస్ బ్రహ్మవిషయతాయాం ప్రతీయమానాయా సన్నిధాన అకించిత్కరత్వా ఇప్పుడు సన్నిధి అని ఉంది అన్న ఆదిత్యుల సన్నిధిలో ఉంది ప్రాణం ఆ సన్నిధి యొక్క బలం చేత అన్న ఆదిత్యులు ఏ విధంగా పరిచ్ఛిన్నులో ఈ ఆది ఈ ప్రాణం కూడా పరిచ్ఛిన్నమే కావాలి అని ఆర్గ్యుమెంట్ ఈ ఆర్గ్యుమెంట్ మీద సమాధానం ఏంటంటే నువ్వు చెప్పింది కరెక్టే సన్నిధికి కొంత వాల్యూ ఉంటుంది సన్నిధి యొక్క బలాన్ని బట్టి ప్రాణము పరిచ్ఛిన్నము అని శంకించటానికి అవకాశం ఉంది కానీ వాచ్యశేషను చూసిన తర్వాత ఇంకా సన్నిధికి విలువ లేదు ఇప్పుడు రైలు రాలేదు ఇంకా ముగ్గురు నిలబడి మాట్లాడుకుంటున్నారు ప్లాట్ఫామ్ మీద అప్పుడు మనం ఏమనుకోవచ్చు ఈ ముగ్గురు ప్రయాణికులు అనుకోవచ్చు ఎందుకంటే సన్నిధిని బట్టి ముగ్గురు ప్రయాణికులు అని అనుకోవచ్చు తీరా తీరా రైలు వచ్చింది ఆ రైలు వస్తే గాకెట్ చూసి లోపలికి ఎక్కడిస్తారు ఇది అమెరికా సిస్టము ఇక్కడలాగా బిలబిల్లా ఎక్కేయడం కాదు అక్కడ సిస్టమ్ ఏమిటంటే రైలు వచ్చి ఆగుతుంది ఒకటే బోగి ఓపెన్ చేస్తారు ఇన్ని భోగిలు అక్కడ ప్రయాణికులు తక్కువ ఉంటారు దాంతో ఇలాంటి వేషాలన్నీ సాగుతాయి ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రయాణికులు అక్కడ ఉంటే ఇల్లుండ కుదరవు ఒకటే భోగి వాడు ఓపెన్ చేస్తాడు దాంతో ఒక ఇన్స్పెక్టర్ బయటికి దిగుతాడు దిగి ప్లీజ్ కమ్ అని పిలుస్తాడు వీళ్ళందరూ ప్లాట్ఫామ్ మీద ఇక్కడ అక్కడ ఉంటారు ప్లాట్ఫామ్స్ కూడా చిన్నవిగా ఉంటాయి వీళ్ళందరూ వస్తారు వాడు టిక్కెట్ చూసి ఒక అప్పుడు ఈ సన్నిధిని బట్టి మేము కూడా ఎక్కేస్తూ ఉంటే ఎక్కనేవ్వరం ఎక్కడ ఉన్నవాడినా ఎక్కనే ఆ క్షణం వరకు ముగ్గురు ఉండి ముగ్గురు ప్రయాణికులు అని అనిపించినా తీరా టిక్కెట్ చూసిన తర్వాత ఒక్కడే ఎక్కుతాడు మిగతా ఇద్దరూ డ్రాప్ అయిపోతారు సన్నిధికి వాల్యూ ఉంటుంది ఎప్పుడు మోర్ పవర్ఫుల్ హేతువు రానంత వరకు సన్నిధికి వాల్యూ ఒకప్పుడు సన్నిధి వర్కౌట్ కూడా అవుతుంది దేవుడు ప్రసాదం పెడుతున్నారనుకోండి సన్నిధిలో ఉన్నాడు మొదటివాడు పూజ చేసుకున్నాడు మిగతా ఇద్దరు సన్నిధిలో పక్కనే ఉన్నారని పెట్టేస్తారు కాబట్టి సన్నిధికి విలువ ఉంది అసలే లేదని అంటలేదు కానీ సన్నిధిని ఒక్కదాన్ని పట్టుకుని ఆదిత్య అన్నములో సన్నిధిలో ప్రాణం ఉన్నది కనుక అది బ్రహ్మ కాదు అనువంటే మేము ఒప్పుకునేవాళ్ళం ఎప్పుడూ వాక్యశేష చూడకపోతే సర్వాణి భూతాన్ని ప్రాణమేవ అని అనకపోతే ఒప్పేసుకునేవాళ్ళం ఎప్పుడైతే ఆ మాట వాక్యశేషలో బ్రహ్మలింగం బలమైనది ముందుకు వచ్చిందో అప్పుడు సన్నిధి అకించిత్కరము అంటే దానికి ఇంకా విలువ లేదు దీన్ని మీమాంసంట ఇలా చర్చిస్తూ ఉంటున ప్రాణశబ్దస్ పంచవృత్త ప్రసిద్ధతరత్వం తదాకాశశబ్దస్య ప్రతివిధేయం ఇంకో ఆర్గ్యుమెంట్ ఉంది ప్రాణశబ్దము ఆ ప్రాణాపానాది వృత్తులను మూలంలో ఉండే ప్రాణశక్తి ఎందు ప్రసిద్ధంగా ఉంది లోకంలోనూ వేదంలోను అని ఆర్గ్యుమెంట్ కాబట్టి ఇక్కడ కూడా అదే అవ్వాలండి అది కదా ఆర్గ్యుమెంటు ఆర్గ్యుమెంట్ కూడా మీరు ఆకాశాధికరణంలో గలాగే సమాధానం చెప్పుకోండి ఆకాశాధికరణంలో సమాధానం ఏమని చెప్పారంటే అగ్నిర్మా అగ్ని అనువాకమధీకే అని వాక్యం ఉండదు అగ్ని అనువాకమును అధ్యయనము చేయుచున్నాడు అని అగ్ని అంటే ప్రసిద్ధార్థమేమిటి నిప్పు కానీ మరి నిప్పు వేదమంత్రం చెప్తుందా చెప్పదు కాబట్టి వాక్యశేషాన్ని చూసి నిప్పు అర్థం డ్రాప్ చేసి అగ్ని వంటి మానవపుడు అని అర్థం చెప్పుకున్నారా లేదా అగ్నికి ప్రసిద్ధమైన అర్థం నిప్పండి కాబట్టి నిప్పు వేదమును అధ్యయనము చేయకున్నది అని చెప్తాము అని మొండి పట్టుబడతారా వాక్యశేషాన్ని బట్టి మార్చుకుంటారు అలాగే ఇక్కడ కూడా ప్రాణము అనగానే ప్రసిద్ధార్థం బుద్ధికి వస్తుంది కానీ వెంటనే అంచేతనే కంగారు పడకూడదు కంగారు పడద్దు మూర్తివాక్యం చూడు పూర్తి వాక్యం ఏమనుంది దేని ఎందైతే సకల ప్రాణులు ఓహో ఈ ప్రాణం ప్రసిద్ధమైన అర్థం కాది అని తెలిసిపోతుంది అలాగే ఆకాశ శబ్దానికి అదే నియమాన్ని చెప్పాం ఇక్కడ కూడా ఈ ప్రాణశబ్దానికి అదే నియమాన్ని అనుసరించి ముఖ్య ప్రాణం అర్థం కాదు పరబ్రహ్మయే తస్మాత్ సిద్ధం ప్రస్తావదేవత ప్రాణస్ బ్రహ్మత్వం కాబట్టి ప్రస్తావభక్తికి దేవత అయినటువంటి ప్రాణము పరబ్రహ్మయే అని సిద్ధించింది అత్రచిదుదాహరంతీ శంకరభాష్యం ఇలాగే ఉంటుంది ముఖ్యంగా బ్రహ్మసూత్ర భాష్యం ఎంత చెప్పినా ఇంకా వస్తూనే ఉంటాయి వాక్యాలు అలా ఇంకా ఈ అధికరణం చిన్న అధికరణం ఇదే మీరు దేవతాధికరణం లాంటి అధికరణం మొదలు పెడితే రెండు గంటలు చెప్పు మూడు గంటలు చెప్పు ఇంకాలా వస్తూనే ఉంటాయి హేతువులు ఆర్గ్యుమెంట్స్ ఎండ్లెస్గా వస్తాయి ఇంకేతనే శంకరుని భాష్యాన్ని ఇసక పాతతో పోల్స్తారు ఇసక పాత్ర అంటే ఇసక తవ్వుతూ ఉంటే వస్తూ ఉంటుంది అదేమో అయిపోదు అలాగ ఇంకా మళ్ళీ ఏదో పెట్టలేదు ఆయన అయిపోయిందేమో అనుకున్నాను మళ్ళీ ఇంకో కొత్త ఆర్గ్యుమెంట్ ఏదో పెడుతున్నారు ఈ సందర్భంలో కొందరు ఇలా అంటున్నారు ఏమని ప్రాణస్య ప్రాణం ప్రాణబంధనం ఇది చనేవి కోట్ చేస్తున్నారు ప్రాణస్య ప్రాణం ప్రాణబంధనం హి సౌమ్యమన అనేవి కోట్ చేస్తున్నారు ఎందుకు కోర్టు చేస్తున్నట్టు వీళ్ళు అతను తేజీ ఉదాహరణ వృత్తికా వృత్తికృత ఉదాహరణ అది అది నాకు అర్థమైంది ఇప్పుడు వృత్తికారులు అంటే భర్తృ ప్రపంచాజాతి ఆయన దీని మీద ఒక వృత్తి రాశారు ఆయన ఏమన్నారంటే ఇప్పుడు అతయవ ప్రాణహాని సూత్రం ఉంది విషయవాక్యం తీసుకోవాలి విషయవాక్యం తీసుకుని ముందుకు వెళ్ళాలి కదా ఆయన ఏం చేశాడంటే విషయవాక్యం చెప్పబోయాలంటే ప్రాణస్య ప్రాణం అని తీసుకున్నాను విషయవా ఇంకో ఇంకా ఏమని తీసుకున్నారు ప్రాణబంధనం హిసోమ్య మనహ అని చాంద్రోగ్యం ఆరోధ్యా ఉంది దాన్ని విషయవాక్యంగా చూపించారు ఇది కానీ అది కానీ అని చూపించారు ఇది కాదు అంటున్నారు భాష్యత ఆయన మీరు గమనించాల్సింది ఏంటంటే శంకరులు పన్నెండో ఏటో పదమూడవ ఏటో వేదం పూర్తి చేసి బృహదారంకం అన్ని ఉపనిషత్తులన్నీ పూర్తి చేసి బ్రహ్మసూత్ర వృత్తిని చదివారు ఆయన పద్నాలుగో ఏటో పదిహేనవ నేను ఊహిస్తున్నా చదివినప్పుడు వృత్తికారుల యొక్క వృత్తిని చదువుతారు పాఠం ఆ సూత్రము దాని కింద వృత్తికారులు అంటే ఆయన రచించింది చదువుతారు డూడు బసవన్నా అని కనుక ఆయన తలాడించుంటే మీకు బ్రహ్మసూత్ర భాష్యం ఉండేది కాదు చదివి అదేమిటి ఇది కరెక్ట్ కాదే అని వృత్తికార పథతాన్ని ఖండించారు ఖండించి భాష రెవల్యూషనరీ థింకింగ్ అది విషయవాక్యం అవదు అంటున్నారు తదయుక్తం అది విషయవాక్యంగా స్వీకరించడం సరికాదు శబ్దభేదాత్ ప్రకరణాచ్య సంశయానుపపత్తే రెండు హేతువులు చెప్తున్నారు ఒకటి శబ్దభేదం అత ఏవ ప్రాణ అంది ప్రథమా ఏకవచనం ఉంది ఇక్కడ చూసుకోను ప్రాణస్య ప్రాణం రెండోది ప్రాణబంధనం అంటే అది సమాసంలో పడిపోయింది ప్రాణ అని లేదు వేరే భాష్యకారు ఇచ్చిన వాక్యం మీరు చూడండి అక్కడ ఆయన కథ మాసాదేవతేటి ప్రాణ ఇతిహోచ ప్రాణ అని స్పష్టంగా అది శబ్దభేదం కాబట్టి విషయవాక్యం తీసుకునేప్పుడు ఇంకా విభక్తులు వచనాలు అన్నింటినీ గాలి గుదిలిపెట్టి ప్రాణ అనే మొక్క అలా తీసుకోకూడదు శబ్దభేదం వచ్చేస్తుంది అదొకటి తర్వాత ప్రాణస్య ప్రాణం అన్నదాంట్లో సందేహం లేదు సంశయం లేదు సంశయం ఉండాలండి పూర్వపక్షము సంశయ సిద్ధాంతము రావాలంటే సంశయం ఉంటే విచారం ప్రాణస్య ప్రాణం అంటే పరబ్రహ్మ ఇంకా దీనికోసం సూత్రం ఎందుకు విచారం ఎందుకు అలాగే ప్రాణబంధనం హి సౌమ్యమనహా దగ్గర కూడా సంశయం లేదు సంశయం లేకపోవడము అంటే రెండు కోట్లు ఉండాలి రెండు పక్షాలు లేకపోవడము శబ్దం కూడా ఫిట్ కాకపోవడము ఈ కారణాల చేత భర్తృప్రపంచాచార్యులు కంగారు కంగారుగా తీసుకున్నారు విషయవాక్యం తప్ప లోతుగా చూసి తీసుకోలేదు ఒకప్పుడు మనం కంగారు పడితే తప్పు చేస్తాం కంగారు ఓసారి కంగారు కంగారుగా నేనేదో రాశాను ఎవరోలో చూపించారు అక్కడ ఆ సమాసం సరిగ్గా లేదండి నాలుగు ఖర్చుకుని చంపలు వాయించుకుని ఆయనకి థ్యాంక్స్ చెప్పి దిద్దుకున్నా రంగారుగా చేస్తే పని అలాగే భర్త ప్రపంచాలే హడావిడి ఆయనకి ఆయన వృత్తి మీద వృత్తి రాసుకుంటూ పోవడమే తప్ప కొంచెం ముందు వెనక చూసుకోవడం లేదు శంకరులైతే తిలక పట్టుకుంటారు యూ వాంట్ లీవ్ లైక్గా ఇలాంటి దోషాలు ఎన్ని ఉన్నాయో భర్తు ప్రపంచం యొక్క వ్యాఖ్యానం ఎన్ని దోషాలంటే శంకరుల భాష్యాలు వచ్చిన తర్వాత ఆ వ్యాఖ్యానం ఎవరు చదవడం మానేశారు దాంతో ఇప్పుడు అది మనకి లభ్యం కూడా కాదు లేదు అవైలబుల్గా లేదు శంకరులు చూపించింది లేదో అంతే ఒరిజినల్ లేదు తితు ప్రయోగోన్య పితా షష్ఠీ నిర్దిష్ట అన్య ప్రథమా నిర్దిష్ట పితు గమ్యతే ఇప్పుడు పితు అన్నాడు తండ్రికి తండ్రి అన్నాడు అంటే ఈ వీడియోనంటారా అని సందేహం వస్తుందా సందేహంగా అవకాశం లేదు ఎందుకంటే అన్య పిత షీ నిర్దిష్ట అన్యప్రథమా నిర్దిష్ట పితుపిత అన్నప్పుడు పితృశబ్దమే రెండూ పితృశబ్దాలే కానీ మొదటి పితృశబ్దం చేత నిర్దేశించబడేవాడు వేరు రెండో పితృశబ్దం చేత నిర్దేశించబడేవాడు వేరు అలాగే ప్రాణస్య ప్రాణం అన్నప్పుడు మొదటి ప్రాణశబ్దం చేత నిర్దేశించబడి వేరు రెండో ప్రాణశబ్దం చేత నిర్దేశించబడి వేరు ప్రాణశబ్దానికి రెండే మీనింగ్స్ పాసిబుల్ ప్రాణశక్తి బ్రహ్మ కాబట్టి ఏది బ్రహ్మ ఏది ప్రాణశక్తి అని స్పష్టంగా సందర్భాన్ని బట్టి తెలిసిపోతుంది అక్కడ సంశయానికి తావే లేదు పితా అని ఊరుకుంటే డౌటు తాత ఉన్నాడు కోడు కోడుకున్నాడు మనవడు ఉన్నాడు అక్కడికి వచ్చి పితా అన్నారనుకోండి ఎవడై ఉంటాడు ఈ తండ్రి లేకపోతే తాత ఇద్దరూ పితలే కాబట్టి అని డౌటు అదే అంతేకాని పితు పితా అంటే ఇంకా డౌట్ ఏముందండి డౌట్ ఉన్నది మీరు చర్చకి తీసుకోవాలి కానీ ప్రాణస్య ప్రాణం అది అదేమన్నా చర్చికి తీసుకునే వాక్యమా కాదు తద్వత్ ప్రాణస్య ప్రాణమితి శబ్దభేదాత్ ప్రసిద్ధాత్ ప్రాణాదన్య ప్రాణస్ ప్రాణ ఇది నిశ్చీయతే ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళారు ఆ ఇంటి యజమానుడు మీరు తెలుసు ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు పిత అని మీరు అనుకున్నారు ఈ లోపల పెద్ద ఆయన వచ్చాడు అప్పుడు పితుపిత ఈ పితు అనే పిత మీకు తెలుసున్న పిత ఈ పితుపిత నేను తెలియనివాడు అప్రసిద్ధుడు కానీ అయినా పితృశబ్ద ప్రయోగమే చేస్తారు ప్రసిద్ధునియందు పితృశబ్ద ప్రయోగమే అప్రసిద్ధునియందు పితృశబ్ద ప్రయోగమే అలాగే ప్రాణం తెలియని ఎవడికి అందరికీ తెలుసు ప్రాణం కానీ ప్రాణస్య ప్రాణమే తెలియదు బ్రహ్మ అదే తెలియదు కాబట్టి ప్రసిద్ధ ప్రాణశబ్దవాచ్యమైన ప్రాణము అప్రసిద్ధమైనటువంటి పరబ్రహ్మ ప్రాణశబ్దవాచ్యము ఆ తేడా మీకు స్పష్టంగా అక్కడ కనబడుతూనే ఉంది శబ్ద శబ్దభేదాన్ని బట్టి లింగ అదే సారీ విభక్తి భేదాన్ని బట్టి మనకి తెలుసుకోండి అక్కడ సందేహానికి అవకాశమే లేదు నిశ్చీయతే నహి స ఏ తస్యేతి భేదనిర్దేశానుహోభవతి ప్రాణస్ ప్రాణ అన్నప్పుడు లేదా పితుపిత అన్నప్పుడు ఒక మనిషిని చూపించి ఈయన పిత ఈయన పితు అలా అంటారా ఎక్కడైనా ఉండదు హితుష్తానప్పటికీ షష్ఠి ఎప్పుడైతే వేశారో భేదముతోటి నిర్దేశించినట్టు అవుతోంది కాబట్టి అక్కడ సందేహానికి తావు లేదు స్పష్టంగా తేడా తెలిసిపోతూ ఉంటుంది భేదము స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ప్రాణస్య ప్రాణం అన్న చోట కూడా ఇది ప్రాణము ప్రసిద్ధమైనది మనకందరికీ అనుభవంలో ఉన్నది దీని దీని మూలంలో ఏది అది వేరు ఆ ప్రాణం వేరు ఏమండోది నాకు ప్రాణం తెలుసు కానీ ప్రాణస్య ప్రాణం నాకు తెలియదు చెప్పండి దయచేసి అని అడగాలి తెలుసుకోవాలి అది అప్రసిద్ధం అది పరబ్రహ్మ కాబట్టి ప్రాణస్య ప్రాణం అన్నది అది కొటేషన్ విషయవాక్యంగా పనికిరాదు నిశ్చీయతే ఎ ప్రకరణే యో అది అది తెమవుతుదే అలాగే వస్తూ ఉంటుందని యో నిర్దిశ్యతే నామాంతరేనా ఏవ త్ర ప్రకీ నిర్దిష్ట ఇది గమ్యతే ఇంకో హేతువు చెప్తున్నారు ఓ ప్రకరణం ఉంది ఆ ప్రకరణంలో దేనిని దేని యొక్క ప్రకరణమో దానినే ఇంకో పేరుతో నిర్దేశించినప్పటికీ అది ఇదే అని తెలిసిపోతూ ఉంటుంది ఇప్పుడు మీరు ఇంకో పేరుతో నిర్దేశించినా అది ఇదేం తెలిసిపోతాం ఇది ఎలాగంటే ఏదైనా దృష్టాంతం ఇవ్వాల్సి వస్తే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు ప్రకరణం ఏదైనా రాస్తున్నారనుకోండి రాష్ట్రతో మన్మోహన్ జీ అంటే ఆయనే సింగ్ జీ అన్నారనుకోండి కొంతసేపు అయిన తర్వాత అప్పుడు ఇంకొక ఆయన వచ్చారనా కాదు ఎందుకని ప్రైమ్ మినిస్టర్ ప్రకరణం కనుక మన్మోహన్జీ అన్నా ఆయనే సింగుజీ అన్నా ఆయనే సింగిజీ అన్నారు కాబట్టి బోటా సింగి గారిని పట్టుకురా లేకపోతే జైలు సింగి గారిని పట్టుకురా అని అన ఎందుకంటే అది కదా కాబట్టి దేని యొక్క ప్రకరణము దాని దానిని అదే పదంతో కాకుండా వేరే పదంతో నిర్దేశించిన ఆ ప్రకరణ బలం చేత ఇది అదే అని మనకి తెలుస్తుంది తప్ప पेर मार्तना इंकोट को दांपे अने वाक्या अर्थवो चुपाराएना यहा ज्योतिषोकार वसंते वसंते ज्योतिषा जेता ज्योतिशब्द ज्योतिषोम विषय అనే ఒక దృష్టాంతం ఇప్పుడు జ్యోతిష్టోమము అని ఒక యజ్ఞం ఉంది ఆ యజ్ఞము అనే హెడింగ్ పెట్టుకుని జ్యోతిష్టోమం వ్యాఖ్యా శ్యామహ అనే ఏదో అలాంటి హెడింగ్ ఏదో పెట్టుకుని మేము ఇప్పుడు జ్యోతిష్టోమాన్ని వివరిస్తున్నాము అని మొదలుపెట్టారు మొదలుపెట్టే ఒక మాట అన్నారు ఎవరిని వసంతే వసంతే జ్యోతిషాయజేత అని అన్నారు వస వీప్స్ అంటే ప్రతి వసంతము ముందు వసంతే వసంత అంటే రెండు వసంతాలని కాదు ప్రతి వసంత ఋతువునందు అంటే చైత్ర వైశాఖాలలో జ్యోతిష్తో ఆరాధించవలను అని ఉంది జ్యోతిష అక్కడ జ్యోతిష్ఠమేన యజేత అనలేదు జ్యోతిష్ఠోమ యాగము చేయవలను అంటే గొడవలేదు జ్యోతిష యజేత అనందు అర్థం ఉండదు అంటే ఇక్కడ దీపం వెలిగించాలి వసంత ఋతువు వస్తే అని అర్థమా కాదు ఎందుకని ఇది దీపం వెలిగించే ప్రకరణం కాదు ఇది మరి దేని ప్రకరణము జ్యోతిష్ఠోమం అనే యజ్ఞం యొక్క ప్రకరణం కాబట్టి అక్కడ జ్యోతిష అనే ముక్క జ్యోతిష్తోమ అని మొత్తం చెప్పకుండా జ్యోతిషాన్ని నిర్దేశించినా కూడా అది జ్యోతిష్ఠోమనే అర్థము అంతేగాని జ్యోతిష్ శబ్దానికి వేరే అర్థం ఉంది కనుక అర్థం తీసుకొస్తాము అనకూడదు ఎందుకంటే అర్థం తీసుకొస్తే అది ఈ ప్రకరణలో ఫిట్ కాదు అది కాబట్టి సందర్భాన్ని బట్టి ప్రకరణ బలం అనేది ఒకటి నేను చెప్పిన ఎగ్జాంపులే ప్రైమ్ మినిస్టర్ గారి నుంచి మాట్లాడుతూ సింగ్ అంటాం సింగ్ అంటే అదిగో మన్మోహన్ సింగ్ అని కాబట్టి ఈ సింగ్ వేరే సింగ్ అని అంటారు మీరు ప్రకరణాన్ని బట్టి చిన్న మాటలో చెప్పినా ఆ మొత్తం అర్థం వస్తుంది వేరే మాటలో చెప్పిన తరస్ బ్రహ్మ ప్రకే ప్రాణబంధనం హి సోమ్యమన శ్రుత ప్రాణశబ్ద వాయుమాత్రం కథమవగమే సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ అని మొదలుపెట్టారు ఆరోధ్యాయం ఆ పరబ్రహ్మయే సృష్టికి మూలమునందుగలదు అని చెప్పుకుంటూ వస్తున్నారు వస్తూ ప్రాణబంధనం హి సౌమ్య మనహ అన్నారు ఈ మనస్సు ఆ ప్రాణమునే బంధనముగా గలది అక్కడ ఆ ప్రాణశబ్దానికి అర్థము పరబ్రహ్మయే అర్థం ఎందుకంటే ఆ ప్రకరణం పరబ్రహ్మ ప్రకరణం సడన్గా వాయువికారము అక్కడ పిక్చర్లోకి రాదు అక్కడ పరబ్రహ్మ ప్రకరణం కనుక పరబ్రహ్మయే ప్రాణశబ్దానికి అర్థము ప్రాణశబ్దానికి ప్రసిద్ధార్థం వాయువికారం అప్రసిద్ధార్థం పరబ్రహ్మ కానీ ప్రకరణం పరబ్రహ్మ కనుక ప్రాణశబ్దము అప్రసిద్ధార్థమైనా కూడా అక్కడ ప్రాణశబ్దానికి పరబ్రహ్మయే कबटी प्राणबंधनमि सौम्य मन अोट प्राणशब्दन दशयमे लेबी अषयवाक्यजाल प्राणस्य प्राणमोट संशय प्राणमेंटे पर ब्रह्मेबा अषयवाक्यजाल अत संशया विषयवा नईतुदाह కాబట్టి ప్రాణబంధనం హి సౌమ్యమన అనే విషయవాక్యాన్ని కానీ ప్రాణస్య ప్రాణం అనేది విషయవాక్యం కానీ స్వీకరించుట తాగాదు ఎందుకంటే వాటిల్లో సంశయమే లేదు సంశయం ఉన్నదాన్ని స్వీకరించాలి మరి ఇక్కడుందా సంశయం ఈ ప్రస్తావభక్తి యొక్క విషయంలో సంశయం ఉందా ఉంది ప్రస్తావదేవతూ ప్రాణే సంశయ పూర్వపక్ష నిర్ణయా ఉపపాదిత ప్రస్తావ దేవత విషయంలో సంశయము ఉన్నది ప్రాణహానగానే ప్రాణదేవతన అంటే ప్రాణశక్తిన లేకపోతే పరబ్రహ్మణ అనే సంశయము పూర్వపక్షము సిద్ధాంతము ఇవన్నీ కూడా అక్కడ చక్కగా ఫిట్ అవుతాయి కాబట్టి ఆ విధంగా దాన్ని మేము నిరూపణ చేయడమైనది తరువాత జ్యోతిశ్చరణాభిధానాత్ ఇద మామనంతి అథరో దివోజ్యోతిర్దీప్యతే విశ్వతస్పృష్టూ సర్వతృష్టు అనుత్తమేషు ఉత్తమూక ఇదం వద్యదమస్మిన్నంతఃస్ పురుషే జ్యోతి అని వాక్యం ఇది చాంద్రోగ్యం మూడో అధ్యాయంలో ఉంది మీరు ఉత్సాహంగా మళ్ళీ అధ్యాయం చదివి ఇది చదువుతామని అనుకుంటే మళ్ళీ సంవత్సరం చెప్తాను ఉదలన్న మాగే ఎక్కువైందంటే ఉదిలే హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్